అట్లా పది ద్వారాలు తెరుచుకుంటాయి అందుకని వేదాంత విద్యలో ముఖ్యమైన ప్రశ్న దశముడు ఎవడు వేదాంత విద్యలో ముఖ్యమైన ప్రశ్న దశముడు ఇవ్వడు కదో వాడు ఎవడురా బాబు మొదటి తొమ్మిదితో నాకు పని ఆ తొమ్మిది ఎదురుకుండా కనపడుతూనే ఉన్నాయి కనపడని వాడెవడు నేనే నాకు నేనే కనబట్టలేదు నేనే దశముడు సో సోయం ఆ దేవదత్తు నేనే ఆ తొమ్మిదిగా కనబడుతున్నది కూడా నేనే దశముడు ఎవడు అన్న అన్న ప్రశ్నకి నేనెవరన్న ప్రశ్న కూడా అనుసంధానమై ఉందన్నమాట కానీ ఆత్మ చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి చదువు ఉనికి తీసివేస్తే చూస్తూ అన్న చేష్ట అంశానికి ఉనికి లేదు నేనన్న ఆధారమే లేకపోతే నేను చేసిన చేష్టలు అన్నీ అక్కడ ఉన్నాయి నేను జీవించిన జీవితం అంతా ఎక్కడుంది నేనండి అసలు భూమండలం అంతా తిరిగేసానండి ఎక్కడెక్కడ కాలు పెడితే అక్కడక్కడల్లా ఇల్లు కొనేసానండి ఎక్కడెక్కడ ఇల్లు కొంటే అక్కడక్కడ అల్లా సంసారం తయారు చేశానండి ఎక్కడెక్కడ సంసారం తయారు చేస్తే అక్కడక్కడ అల్లా ఏం చేయాలో తెలియకుండా ఉన్నంతమంది తయారైపోయారండి ఏదో ఒక రోజుకి ఏం చెయ్యాలో ఇదంతా అర్థం కావట్లేదండి చెప్పేస్తే టాటా చెప్పేస్తే ఏమైపోతారో వీళ్ళంతా అని భయం వేస్తుందండి ఇప్పుడు బరువు పెరిగిందా తగ్గిందా పెంచుకుంటూ పోతున్నామా తగ్గించుకుంటూ పోతున్నామా చేష్టల ద్వారా చేష్టితముల ద్వారా ప్రేరణల ద్వారా ఆంతరిక ప్రపంచంలో ఆంతరిక జగత్తులో ఆ బరువుని మూడవ స్థలలో మోస్తూనే ఉన్నాడు బయట ఉన్న ప్రపంచం కాసేపే తోస్తోంది ఆంతరిక ప్రపంచం ఎప్పుడూ తోస్తోంది దానికి పని పాడలే జాగ్రత్త స్వప్న సుషుప్తులలో నీ ఆంతరిక ప్రపంచం నిన్ను వేడటల్లా ఆ చేష్టలు ఏవి నిన్ను వేడటల్లా ఇక్కడ బాహ్యంలో చేసినా చెయ్యకపోయినా లోపల అది మాత్రం పనిచేసేస్తున్నావు చూడండి ఏదైనా సరే నిన్ను భయపెట్టేటటువంటి భీతి గొలిపేటటువంటి లేదంటే నీ అటెన్షన్ని డ్రా చేసేటటువంటి అనేక అంశాలు ఉన్నాయనుకోండి అవి నిన్ను కలలో కూడా విడిచిపెట్టాం నిద్రలో అసలు విడిచిపెట్టం నిద్రపోతూనే ఉంటాడు లేచి కూర్చుంటాడు ఏంటర్ లేచావు ఇప్పుడు అర్జెంట్గా నేను అదేం చేయాలని ఆలోచిస్తున్నాను అంటాడు ఇప్పుడు నేను నిద్ర చెరగొట్టేటంత పని ఏమొచ్చిందిరా దాంట్లో నోనో నోనో ఇప్పుడు అదేదో నాకు తేలిపోవాల్సిందేనంతే ఏమిటి తేలుతుంది అర్ధరాత్రి ఏమి తేల అప్పుడు అక్కడ ఇప్పుడు వాడిని నిద్ర లేపింది ఎవరంటే వాడి ప్రపంచం వాడి బాహ్య ప్రపంచం ఉంది అక్కడ ఏమన్నా వాడు ఎప్పుడూ రేపు ఆఫీసులో ఏదో పనిచేయాలండి ఇప్పుడు అర్ధరాత్రి అక్కడ కూర్చుని అంకమశివాలు వస్తే మాత్రం ప్రయోజనం ఏముంది ఏం లాభంలే ఈ పూనకాలు చాలా వస్తాయి అన్నమాట మానవ జీవితంలో ఇవన్నీ ఆంతరిక జగత్తులో ఏర్పడే విలంబం దీని పేరు విలంబం అంటారండి వైక్లభ్యం అంటారనమాట నిన్ను నీ స్వస్థితిలో నుంచి నీ ఉనికిలో నుంచి పక్కకు తీసుకువెళ్లిపోయేవి ఏవైనా సరే అవన్నీ విలంబములు వైక్లభ్యములు నీవే లేకపోతే నీ చేష్ట ఎక్కడుంది నీ చేష్టితం ఎక్కడుంది ఆలోచించి చూడు కాబట్టి నీవే సర్వాధారం నీ చేష్టలు అన్నింటిలో నీవే ఉన్నావు నీ జగత్తులు అన్నింటిలో నీవే ఉన్నావు నీ ఆలోచనలు అన్నింటిలో నీవే ఉన్నావు నీ సుఖ రెండింటిలోనూ నువ్వే ఉన్నావు అన్య కారణము గాని అన్య వస్తువు కాని అన్య జగత్తు గానీ లేనేలేదు ఉనికి లేకపోతే చేష్ట ఎక్కడ కాబట్టి ఉనికి సర్వాధారముగా చేష్టగా చేతముగా ప్రేరణగా చైతన్యంగా అన్నిటికీ అదే అన్ని చోట్ల అదే ఉంది కానీ అంటక ఉన్నదే ఆ ఉన్న ఉనికి ఎలా ఉంది అంటకుండా ప్రకాశంగా ఉంది చైతన్యంగా ఉంది జ్ఞానంగా ఉంది ఆనందంగా ఉంది సత్తుగా ఉంది ఈ ఐదు లక్షణాలను వదిలిపెట్టకూడదు ఎప్పుడు కూడా విచారణ చేసిన సత్తు చైతన్యము ప్రకాశము జ్ఞానము ఆనందం ఇది స్వరూప జ్ఞానంలో ఉన్న సహజ లక్షణాలు ఇటువంటి సహజ లక్షణాలతోనే నువ్వు అన్నింటినీ విచారణ చేస్తున్నావు అన్నింటినీ ఆచరిస్తున్నావు అన్నింటి ఫలితాలను పొందినట్లుగా భావిస్తున్నావు కానీ వాస్తవానికి నువ్వు దేనికి కర్తవి కాదు కర్మవి కాదు క్రియవి కాదు నువ్వు ఏ క్రియ కాదు ఏ ఫలితము కాదు ఏ కర్మ కాదు ఏ కర్తవు కూడా కాదు అంటే కర్తను నిషేధించాలన్నమాట కర్మని నిషేధించాలి క్రియని నిషేధించాలి ఫలితాన్ని కూడా నిషేధించాలి నిషేధించడం అంటే ఏంటి చాలామంది ఏమనుకుంటారు ఏమండి శారీరం కేవలం కర్మ క్షణమపి అంటుంది ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా శరీరంలో ఉన్నవాడు ఉండటానికి వీలు కదా ఎందుకది రక్త ప్రసరణ అనే కర్మ జరిగిపోతుంది కదా నువ్వు నిద్రపోతున్నా సరే ఇన్వాలంటరీగా నీ లోపల బ్రెయిన్ పనిచేస్తూనే ఉంది అది నీ శరీరంలో ఉన్న రక్త ప్రసరణని శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయడాన్ని ఎట్సెట్రా ఎట్సెట్రా దాని ఇవి చేసుకుపోతూ ఉంది శరీరంలో డెబ్భై రెండు వేల సమంగా శక్తి పంచడాన్ని సమాన వాయు క్రియంతా పనిచేసేదంతా అప్పుడే